జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వహణ ప్రకరణం ఉత్తరార్థం రెండవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భ శాస్త్రిగారి కంఠస్వరంలో వింటారు శ్రీరామచంద్రుడికి తత్వబోధ చేస్తున్న వశిష్ఠ మహర్షి భుసుండ విద్యాధర సంవాదం చెప్తున్నాడు ఈ సంవాదం వింటున్న శ్రీరామచంద్రుడు మధ్యలో వశిష్ఠుణ్ణి ఆపుచేసి ఇలా ప్రశ్నించాడు గురుదేవ మీరు సన్మయ సన్మయస్థితి అంటున్నారేమిటి సన్మయం అంటే సత్తు అసత్తు కలిసినది అని అర్థం కదా అవిద్య పూర్తిగా నశించిన స్థితిలో మిగిలిన అసదంశం ఏమిటి శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామచంద్ర ఇక్కడ సన్మయం అనబడే మయట్ ప్రత్యయానికి అర్థం అది సత్ ఒక్కటే అక్కడ ఉన్నది అనే అర్థంలో కూడా సన్మయం అని వాడవచ్చు నేను ఆ అర్థంలోనే వాడాను ఇక భుసుండు ఏమి చెబుతున్నాడో విను భూసుండు విద్యాధరుడితో ఇలా అన్నాడు విద్యాధరా అహంకారం వల్ల ప్రపంచమంతా ఏర్పడుతోంది అని చెబుతున్నాం కనుక ప్రపంచానికి ఆధారభూతంగా కనిపించే దేశకాలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నీకు సందేహం కలుగవచ్చు దేశకాలాలు అనే స్తంభం ఉంటే కానీ ప్రపంచం అనే భవనం జాలదు కదా అని నువ్వు ఆలోచించవచ్చు కానీ సత్యం అది కాదు దేశకాలాలు ప్రపంచం అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి అందువల్ల ఈ దేశకాలాలు ప్రపంచానికి ఆధార స్తంభాలు ఈ విషయం నీకు బాగా అర్థం అయ్యేందుకోసం ఒక చిన్న కథ చెబుతాను విను అని భుసుండు విద్యాధరుడికి ఇంద్రోపాఖ్యానం చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక పరమాణువు యొక్క గర్భంలో ఒక పెద్ద కల్పవృక్షం ఉండేది కల్పవృక్షం అంటే నా సంకేతం నీకు అర్థం అవుతోంది అనుకుంటాను కల్పనలు చేసే వృక్షమే కల్పవృక్షం అంటే మాయాశబల బ్రహ్మ సగుణ బ్రహ్మ అన్నమాట ఈ కల్పవృక్షంలో రెండు కమ్మలు కలిసిన చోట ఒక మేడికాయ పుట్టింది ఆ మేడికాయే ప్రపంచం అదేమిటి కల్పవృక్షానికి మేడికాయ పుట్టడం ఏమిటి అని అనుకోకు మాయ చేసే విచిత్రం ఇదే ఈ చెట్టుకి వాసనా సమూహాలే నీళ్లు సుఖదుఖాల అనుభవాలే పరిమళాలు మహాకల్పావసానం దాకా దీనికి దీర్ఘాయువు దీనికి కాచే మేడి పొండు ఒక్కోసారి కాకులు పాలవుతాయి మరొకసారి కోకిల్ల పాలవుతాయి ఇక్కడ కాకులు అంటే గల జీవులు కోకిళ్ళంటే విద్యగల జీవులు ఈ మేడిపండు మధ్యలో ఒక దేవేంద్రుడు ఉండేవాడు అతను స్వసంస్కార బలం చేత గురువుపదేశం చేత వివేకవంతుడే రాజ్యం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా రాక్షసులు వచ్చి యుద్ధానికి మీదపడ్డారు ఆ సమయానికి హరాది ప్రధాన దేవతలు ఏదో కారణం చేత దూరంగా వెళ్ళిపోయారు అందువల్ల ఆ యుద్ధంలో ఈ దేవేంద్రుడు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది అతను పరిగెత్తి పరిగెత్తి ఎలాగో శత్రువుల కళ్ళు ఒక అణువు యొక్క కడుపులోకి దూరాడు నిర్మాణ ప్రకరణం ఉత్తరార్థం పదమూడవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం అక్కడ కొంతకాలం విశ్రాంతిగా కూర్చొని ధ్యానం చేసి మనోబలం చేత ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు ఆ భవనంలో ప్రవేశించి దాని చుట్టూ ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు నగరం చుట్టూ రాజ్యం నిర్మించుకున్నాడు అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా కుందుడు అనే కొడుకు పుట్టాడు కొంతకాలం తరువాత ఆ దేవేంద్రుడు కుందుడికి పట్టాభిషేకం చేసి తన శరీరం వదిలిపెట్టాడు ఆ వంశంలో ఇప్పటికి వెయ్యి మంది ఇంద్రులు పుట్టారు ఇప్పుడు రాజ్యం చేస్తున్నవాడి పేరు అంశకుడు వాళ్ల రాజ్యానికి మూలమైన త్రసరేణువు జారిపోయింది అయినా ఆ రాజ్యం మాత్రం క్షేమంగానే ఉంది ఆ వంశంలో ఒకనొక దేవేంద్రుడికి బృహస్పతి ఉపదేశం వల్ల యథార్థ జ్ఞానం కలిగింది అందువల్ల అతను యథాప్రాప్త కార్యానుసారి అయ్యాడు వంద అశ్వమేధాలు చేశాడు యుద్ధాలు చేశాడు ఓడాడు గెలిచాడు ఎన్ని జరుగుతున్నా అతని తత్వదృష్టి చెదరలేదు ఒకసారి సమయం కలిసి వచ్చినప్పుడు అతను ధ్యానంలో కూర్చొని మాయాసబుల బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం వల్ల అతనికి ఈ ముల్లోకాలు చెన్మయత్వంలోనే ఉన్నాయని అర్థం అయింది ఈ ప్రపంచాలన్నీ ఉత్పత్తి కాలంలో సద్రూపాలుగాను వినాశకాలంలో అద్రూపాలుగాను ఉంటాయని అర్థం చేసుకున్నాడు త్రిలా అతను జ్ఞాన సముద్రుడై ఉండగా పూర్వం చేసిన నూరు అశ్వమేధ యాగాల సంస్కార బలం వల్ల సమాధిలోంచి బయటకు వచ్చాడు మళ్ళీ నిస్సంగంగా రాజ్యం చేశాడు మాయాతత్వాన్ని అర్థం చేసుకుని ఈ మాయకు అహంకార తాదార్మ్య భావనే అంటే అహంకారాధ్యాసమే కారణం అని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉండిపోయాడు తనుక విద్యాధర త్వం జగత్త పూర్వమాగత్య నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం పదిహేనవ సర్గ ఒకటవ శ్లోకం ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంతకు ముందే వచ్చి కూర్చుంటుంది ఈ ప్రపంచం అని అర్థం చేసుకో ఇది విని విద్యాధరుడు భుసుండు అడుగుతునడు అహంకారానికి ముందే ప్రపంచం ఎలా వస్తుంది భుసుండు ఇలా సమాధానం చెప్పాడు విద్యాధరుడికి ప్రతివాడు స్వప్నంలో ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు చూసినప్పుడు ఎవరికైనా ఇది కొత్తదని కొత్తగా చూస్తున్నాను అని అనుభూతి కలుగుతోందా లేదే అందుకే ఈ ప్రపంచం ముందే వచ్చి కూర్చుంటుంది అని అంటున్నాను ఇందుకు అనుగర్భంలోని త్రసరేణువులో దేవేంద్రుడికి ఒక పెద్ద ప్రపంచం గోచరించడమే నిదర్శనం నిజానికి అహంకారానికి ప్రపంచానికి భేదం ఏమీ లేదు గాలికి చలనానికి ఎంత భేదమో అంతే భేదం అహంకార ప్రపంచాలకు కనుక సాధకుడు అహంకారాన్ని తుడిచిపెట్టేసుకోవాలి తత్వదృష్టితో లేదు అనుకోవడమే తుడుచిపెట్టుకోవడం తత్వదృష్టిలో అహంభావం అనేది కుందేటి కొము వంటిది విద్యాధర నీకు ఈ విషయం అర్థమైంది ఒకటే గుర్తుపెట్టుకో అధ్యారోప ప్రక్రియలో అసలు శూన్యమైనది కూడా పర్వతం లాంటిది అయిపోతుంది అపవాద ప్రక్రియలో పెద్ద బ్రహ్మాండం కూడా శూన్యం అయిపోతుంది ఇది చెప్తూ వశిష్ఠమహర్షి శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామ భుసుడు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ విద్యాధరుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు భుసుండు ఎన్నిసార్లు మేల్కొల్పాలని ప్రయత్నించినా విద్యాధరుడు సమాధిలోంచి బయటకు రాలేదు రామ పరిశుద్ధమైన చిత్తానికి ఉపదేశం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది నేను నీకు చెప్పే పరమోపదేశం కూడా ఇదే నాహమిస్తితేనానం భావ శాంతేతోక్తి పరమా నేతరాస్తి నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్ధం పదహారపసర్గ ఐదవ శ్లోకం అహంకారం అనేది లేనేలేదు ఉన్నది చిదేకరసమైన ప్రత్యేగాత్మే కనుక నీకు నిత్యశాంతి కావాలంటే మానసిక మౌనాన్ని పాటించు లేని అహంకారాన్ని భావన చెయ్యకు ఇదే మేం చేసే ఉపదేశం దీన్ని మించిన ఉపదేశం లేదు రామా ఆత్మజ్ఞానం లేకపోయినా సరే దీర్ఘజీవితాన్ని ఎవరైనా సాధించారా అని అడిగినప్పుడు భుసుండయోగి ఈ కథ అంతా నాకు చెప్పాడు నేను ఆశ్చర్యపోయి నబి ఆత్మజ్ఞానం లేకుండానే ఆ విద్యాధరుడు నాలుగు కల్పాల పాటు జీవించిన చివరికి ఆత్మజ్ఞానం వల్లనే చిరంజీవి అయ్యాడు కదా అని మనసులో భావించుకుని భుసుండయోగి దగ్గర సెలవు తీసుకుని ఆ విద్యాధరుడు ఉన్న చోటికి వెళ్ళాను అక్కడ ఆయన్ని చూసి భుసుంధుడు చెప్పింది సత్యమే అని అర్థం చేసుకుని తిరిగి నా ఆశ్రమం చేరుకున్నాను రామ ఇదంతా ఎప్పుడు జరిగిందనుకుంటున్నావు ఈ కల్పంలోనే పదకొండు మహాయుగాల వెనుక ఇది జరిగింది రామ విద్యాధరుడి కథ మనకు తేలుతున్న మరో సత్యం ఏమిటంటే అహంకారం నశిస్తే పుణ్యపాప ఫలాలను ఇచ్చే సంసార వృక్షం నశిస్తుంది శ్రవణ మననాది రూపమైన ఆత్మ విచారణ వల్ల మాత్రమే అహం అహంభావం నశిస్తుంది అలా అహం అహంభావం నశించిన జీవన్ముక్తుడికి శరీరం ఉన్న దాని నుంచి సంసార వృక్షం ఉద్భవించదు ఈ తత్వం తెలియని పామరులు మరణం అంటే భయపడతారు మరణంలో మనస్సు బుద్ధి అహంకారం మొదలైనవి అన్నీ పూర్తిగా నశించిపోతాయి అని వారు అనుకుంటూ ఉంటారు అది పొరపాటు అది ఎలాగో వివరిస్తాను విను ఒకనొక ప్రారంధ శేషం వల్ల ఒకడికి మానవ జన్మ వచ్చింది అనుకుందాం ఆ జీవి ఆ కర్మశేషం వల్ల అనుభవించవలసి ఉన్న సుఖదుఖాలకు అనుగుణంగా వాడి యొక్క శరీరము కొన్ని పరిసర ప్రాంతాలు వీటిని జతపరిచే చిత్త వృత్తులు ఇలాంటివన్నీ రూపొందుతాయి కొంతకాలానికి ఆ కర్మశేషం ఖర్చు అయిపోయి మరొక కర్మశేషం అనుభవానికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఆ జీవికి వెనుకటి దేహం మీద అహంభావాన్ని పుట్టించిన చిత్తవృత్తి పూర్తిగా మరపున పడిపోయి అది రాబోయే దేహం మీద అహంభావాన్ని పుట్టించబోయే చిత్తవృత్తి వైపు దూకుతూ ఉంటుంది ఇలాంటి దశలో వెనుకటి చిత్తవృత్తిని మర్చిపోవడం పేరే మరణం దాన్ని వాడు మర్చిపోయాడే తప్ప చిత్తవృత్తి అనేది పోలేదు అందుకే మరపే మరణం అని పూర్వం నీకు చెప్పాను జీవుల చిత్తవృత్తులు చచ్చిపోలేదు కనుకనే ఇదిగో చూడు ఇవి నాకి అనంత ఆకాశంలో గాలిలో మేరు మందర పర్వతాలు తేలిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అంటున్నాడు గురుదేవా నాకేమీ కనిపించటం లేదు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు కనిపించడం అంటే కళ్ళకు కనిపించడం కాదయ్యా అర్థం చేసుకుంటే మనస్సుకి కనిపిస్తాయి ప్రతి జీవి పాత శరీరాన్ని విడిచినప్పుడు సూక్ష్మదేహంతో రాబోయే శరీరానికి పోతాడా లేదా ఆ శరీరాన్ని అందుకునే లోపల ఆ ప్రాణం అంటే సూక్ష్మ శరీరం ఆకాశంలో తేలియాడుతూనే ఉంటుంది కదా ఆ ప్రాణంలో చిత్తం ఉంది ఆ చిత్తంలో సంకల్పాలున్నాయి ఆ సంకల్పాలలో మేరు మందరాది పర్వతాలు కూడా ఉన్నాయి అవి చిత్తాలతోపాటు గాలిలో తేలియాడుతూనే ఉంటాయి ఆ జీవి యొక్క రాబోయే అనుభవం కోసం ఆ దృష్టితోనే నేను మేరు మందరాది పర్వతాలు గాలిలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి అన్నాను ఈ దృష్టిని అర్థం చేసుకుంటే ఎంతెంతమంది మృతజీవులున్నారో వాళ్ల చిత్తాలలో ఎన్నెన్ని రకాల ప్రపంచాలున్నాయో వాటిలో ఒకదానితో ఒకటి కలిసి కొన్ని ఏ సంబంధమూ లేకుండా విడిపోయి మన పరిసరాకాశంలో ఎలా తేలియాడుతున్నాయో ఆలోచించుకుంటే ఆశ్చర్యంగా లేదు రామా ఈ బయట కంటికి కనిపించే ఈ ప్రపంచానికి గాలిలో తేలియాడే ఆ ప్రపంచాలకు తేడా ఏమిటి ఒక్కటే తేడా బయటి ప్రపంచం మీద నీకు అహంకార మమకారాలు ఏర్పడ్డాయి అందుచేత నీకు ఈ ప్రపంచం లాగా కనిపిస్తోంది మిగిలిన ప్రపంచాల మీద అలాంటి అహంకార మమకారాలు ఏర్పడలేదు అందువల్ల అవి సత్యాలనే దృష్టి కలగడం లేదు దీన్ని బట్టి నీ అహంకారమే ఈ ప్రపంచంగా భాషిస్తోంది అని అర్థం అవుతోంది కదా కనుకనే ఈ అహంకారాన్ని తొలగించుకుంటే సంసారం తొలగిపోతుంది అని నేను చెప్తున్నాను శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా మీరు బయటి ప్రపంచమని లోపలి ప్రపంచమని విడదీసి మాట్లాడుతున్నారు వీటిలో జీవుడు యొక్క వ్యావహారిక రూపం ఏది పారమార్థిక రూపం ఏది బాహ్య వ్యవహారాలకు ద్వారం ఏది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ సర్వవ్యాపకమైన చైతన్యం సృష్టి చేయాలి అని సంకల్పించింది సంకల్పించగానే మొదట పంచభూతాలను సృష్టి చేసి వాటిలోకి తనే ప్రవేశించి జీవుడని వ్యవహారాన్ని పొందింది ఈ విషయాలను ఛాందోగ్యోపనిషత్తు బాగా వివరించింది ఇలా జీవుడైన చైతన్యం కన్ను మొదలైన ఇంద్రియాలను స్వీకరించి వాటి ద్వారా రూపం మొదలైన విషయాలను గ్రహిస్తోంది ఇలా విషయగ్రహణము చేసే జీవుణ్ణి చేతనుడు అంటున్నారు ఇది జీవుడి యొక్క వ్యావహారిక రూపం దీనికి మూలమైన అసలు చైతన్యం ఉందే అదే పారమార్థిక రూపం అది సూక్ష్మము కదూ స్థూలము కదూ శూన్యము కదూ అశూన్యము కదూ ప్రపంచంలోని రకరకాల పదార్థాల రూపాలలో భాషించేది ఇదే తను వ్యావహారిక జీవుడు అయినప్పుడు వాడి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించి చెట్టు పుట్ట మొదలైన పదార్థాల ఆకారాన్ని తనే చెంది వాటిని ప్రకాశింపజేసేది కూడా ఇదే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఈ విషయాలను ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఇంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం అనే శీర్షిక కింద వివరించడం జరిగింది వశిష్ఠుడు బోధలోకి వస్తే బాహ్య వ్యవహారాలకు ద్వారాలు ఇంద్రియాలే ఈ ద్వారాల ద్వారా జ్ఞానం బయటకు వచ్చి వివిధ విషయాలను గ్రహిస్తోంది కనుక గ్రహించే విషయాలను బట్టి జ్ఞానం కూడా చీలిపోయినట్లు కనిపిస్తోంది ఉదాహరణకు కంటి వల్ల కలిగే జ్ఞానం వేరు ముక్కు వల్ల కలిగే జ్ఞానం వేరు అన్న అనుభూతి కలుగుతోంది ఇవన్నీ భ్రాంతి జనితాలైన అనుభూతులే ఈ అనుభూతులు కలవాడు వ్యష్టిజీవి ఇతనికి మూలమైనవాడు సమష్టి జీవుడైన హిరణ్య గర్భుడు ఇతడే విరాట్ పురుషుడు సృష్టి మొత్తం ఇతని యొక్క శరీరం అయినప్పటికీ చంద్రమండలం ఇతనికి సంకేతం ఎందుకంటే చంద్రమండలం ద్వారానే మనస్సు అనేది ఏర్పడి వ్యష్టి జీవుడు హృదయంలోకి ప్రవేశిస్తుంది చంద్రమా మనోభూత్వ హృదయం ప్రవిశత్ ఇత్యాది శృతి వాక్యాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి సృష్టిలో ఇలాంటి చంద్రులు వేలకు వేలు గడిచిపోయారు అంటే వేలకు వేలు విరాట్ పురుషులు గడిచిపోయారు ఇంకా ఎందరో గడవబోతున్నారు ఈ సమష్టి విరాట్ పురుషుడు సత్య సంకల్పుడు కనుక అతను ఏది ఎలా కావాలి అనుకుంటే అది అలా రూపొందుతుంది వ్యష్టజీవులంతా అతని సంకల్పం వల్ల వచ్చిన కనుక ఇతనికి వ్యష్టజీవులకు మౌలిక భేదం ఏమీ ఉండదు సమష్ఠిలో ఉండే సత్తా వ్యష్టిలో ఉండే సత్తా రెండు ఒకటే కానీ వ్యష్ఠజీవుడు తనలో తానే నేను అనే భేదాన్ని కల్పించుకోవడం చేత బంధాన్ని పొందుతున్నాడు కనుక రామా నువ్వు నేను అనే పరిమిత అహంభావాన్ని తొలగించుకుని ఆనందఘన స్వరూపుడిపై జ్ఞానిగా ఉండిపోవు రామ మానవుడు జ్ఞానిగా ఉండాలి కానీ జ్ఞాన బంధువుగా ఉండకూడదు జ్ఞాన బంధువుగా ఉండే కంటే అజ్ఞానిగా ఉండడం మేలు అని నేనంటాను అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ జ్ఞాని అంటే ఎవరు జ్ఞానబంధువు అంటే ఎవరు వీళ్లకు లభించే ఫలితాలు ఏమిటి ఆ వివరాలు చెప్పండి గురుదేవ శ్రీరామచంద్రుడు ఇలా ప్రార్థిస్తే వశిష్ఠుడు అంటున్నాడు రామ వ్యాచిష్టే యఠతి శాస్త్రం భోగాయ శిల్పవతునుష్ఠానే జ్ఞానబంధుస్ ఉచిత నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధం ఇరవై ఒకటవ సర్గ మూడవ శ్లోకం ఒకడు ఇతర లౌకిక శిల్పాది శాస్త్రాలను చదివినట్టే జీవితం కోసం ఆధ్యాత్మ శాస్త్రాలను చదువుతాడు బాగా వ్యాఖ్యానం కూడా చేస్తాడు కానీ దానిలో చెప్పబడిన విషయాలను ఆచరణలో పెట్టాలి అనే ప్రయత్నం కూడా చేయుడు వాడు జ్ఞానబంధు అంటే జ్ఞానానికి చుట్టం అలాంటి వాడి వ్యవహార రీతిలో ఫలం యొక్క లక్షణాలు ఏమీ కనిపించవు ఇతర లౌకిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారిలాగానే వీడు కూడా ఎంతసేపటికి తన రాబడి సంగతి చూసుకుంటూ ఉంటాడు పైకి జ్ఞానిలాగా నటిస్తూ ఉంటాడు లోపల మాత్రం జ్ఞానం సంగతి పట్టించుకోడు అందుకే వీడు జ్ఞాన బంధువు ఉన్నవాడు చెప్పాలంటే ఆత్మ జ్ఞానం ఒకటే జ్ఞానం మిగిలిన జ్ఞానాలు భ్రాంతులు అంటే జ్ఞానాభాసులు ఇది విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు అయితే పరిపూర్ణ జ్ఞాన సిద్ధుడు ఒకడే జ్ఞాని మిగిలిన సాధకులంతా నీచులైన జ్ఞాన బంధువులే అని మీ ఉద్దేశమా అంటే వశిష్ఠుడు అంటున్నాడు సాధకులు జ్ఞానబంధువులే కానీ నీచులు కాదు నేను చెప్పింది సాధనే చేయకుండా పైకి జ్ఞానుల్లాగా నటించే నీచుల గురించి వీరే అసలైన జ్ఞానబంధువులు మరో రకమైన జ్ఞానబంధువులు ఉన్నారు వారు వేదాంత శాస్త్రాధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టాలని కృషి చేస్తూ చేత అయ్యి కాని పరిస్థితిలో దంటాలు పడుతూ ఉంటారు వీరు సాధువులైన జ్ఞానబంధువులు వీరి విషయంలో జ్ఞానబంధువులనే మాటకు అర్థం వేరు జ్ఞానేన బధ్యతే ఇది జ్ఞానబంధు అని వ్యుత్పత్తి జ్ఞానం వీడిని బంధిస్తుంది అని దీని అర్థం జ్ఞానం వీడిని గట్టిగా పట్టుకుంటుంది కనుకనే వీడు పూర్తిగా జ్ఞాని కాలేకపోయినా కేవలం అజ్ఞానిగా ఉండలేడు భోగాలనే వ్యాధులతో క్రమించలేడు కనుక్క రామ సాధగుడు మొదట సాధు జ్ఞానబంధువు కావాలి అత్రహారాథం కర్మకరయాదనింద్యం కురారం ప్రాణసంధారణార్థం ప్రాణాధార్యాస్తిజ్ఞాసనాథం తిజ్ఞాస్యం భూయో నుఃఖం నిర్వాణప్రకరణం ఉత్తరార్థం ఇరవై ఒకటవ సర్గ పదవ శ్లోకం సాధకుడైన వాడు ఆహారం కోసం నింద్యం కాని పనిచెయ్యాలి ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత ఆహారం కావాలో అంతే సంపాదించుకోవాలి తత్వం తెలుసుకునేందుకు ప్రాణాలు నిలుపుకోవాలి దేన్ని తెలుసుకుంటే మళ్ళీ దుఃఖం కలుగదో అటువంటి తత్వాన్నే తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఇలా ప్రయత్నించేవాడు అచిరకాలంలోనే జ్ఞాని కాగలుగుతాడు ఇక జ్ఞాని లక్షణాలు చెబుతాను వినో ఎవడైతే క్రమక్రమంగా జ్ఞానభూమికలను స్వాధీనం చేసుకుంటూ మెట్టు మెట్టుగా పైకెక్కుతూ చివరికి పరిశుద్ధ పరబ్రహ్మయందు స్థిరపడి అచిత్తాన్ని చిత్తాన్ని కర్మఫలాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటాడు అంటే అవి యథార్థం కావు అని తెలుసుకుని ఉపేక్ష చేస్తాడు వాడే జ్ఞాని ఇక్కడ అచిత్తం అంటే ఇంద్రియగ్రాహ్యాలైన శబ్దాది విషయాలు చిత్తం అంటే ఆయా ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించి ఆయా పదార్థాల ఆకారంగా పరిణామం చెందిన అంతఃకరణ స్వరూపం ఫలం అంటే సుఖ దుఃఖాలు ఈ స్థితి రావాలంటే సాక్షిత్వం పట్టుబడాలి పూర్వం జడభరతాదులు ఇలాంటి స్థితిని పొందడం వల్లే తమ శరీరాన్ని ఇతరులు నరుకుతున్న చూస్తూ ఊరుకున్నారు ఇలాంటి స్థితి రాకపోవడానికి కారణం అజ్ఞానం అజ్ఞానానికి మొదటి ఆవిష్కారం అహంకారం దాని రెండవ రూపం ఈ ప్రపంచం సత్యం అనే భావన ఈ ప్రపంచంలో విత్తు మొలక వంటి కార్యకారణ భావాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఇది సత్యమే అని అనిపిస్తూ ఉంటుంది కానీ అటు సృష్టి ప్రారంభం దగ్గరకు ఇటు సృష్టి చివర ప్రళయం దగ్గరకు వెళ్ళి చూస్తే ఈ కార్య కారణ భావాలకు అస్తిత్వం కనిపించదు అయినా సామాన్య మానవులంతా ఈ ప్రపంచం సత్యమే అని నమ్మి దానిమీద అహంకార మమకారాలు పెట్టుకుంటున్నారు అక్కడదాకా ఎందుకు ప్రతివాడు తన దేహం మీద నేను అని అభిమానం పెట్టుకుంటున్నాడు కదా ఈ దేహం ఎలా వచ్చింది అది మొదట్లో ఒకనొక పురుషుడి శరీరంలో రేతోబిందువుగా ఉంది అప్పుడు దానిలో ఉన్న జీవుడు ఆ ఆకారాన్ని నేను అనుకున్నాడు అది తల్లి గర్భంలోకి చేరి నెత్తురు చుక్క అయింది ఆ తరువాత చిన్న బుడగ అయింది ఆ తరువాత మాంసం ముద్ద అయింది ఆ తరువాత క్రమంగా మానవాకారాన్ని చెందింది ఆ తరువాత అది బయటకు వచ్చి ఇప్పటి దేహం అయింది ఈ దశలలో ప్రతి దశలోనూ ఆ జీవుడు ఆ ఆకారాన్ని నేను నేను అని అంటూనే ఉన్నాడు ఇప్పుడు మాత్రం నువ్వు ఒట్టి మాంసపు ముద్దవురా నువ్వు నీటి బుడగవురా నెత్తురు చుక్కవురా అంటే ఒప్పుకోడు ఇలాంటి స్థితిలో వీడి దేహాభిమానానికి అర్థం ఏమిటి అయినా జీవులను అహంకారం వదిలిపెట్టడం లేదు ఇదే అజ్ఞానం బంధుత్వానికి ఫలితాలు ఈ అజ్ఞానము వల్ల వచ్చే సంసారము ఇది తొలగిపోవడమే జ్ఞానికి ఫలితం ఈ జ్ఞాన ఫలితం దక్కాలంటే బ్రాహ్మణోత్తముడైన వైరాగ్య సాధన చెయ్యాలి ఈ మంకీ బ్రాహ్మణుడు వైరాగ్య సాధన చేసి నా వల్ల ఉపదేశం పొంది జీవన్ముక్తిని సాధించాడు ఆ వివరాలు చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి మంకి చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒకప్పుడు మీ తాతగారైన అజమహారాజు నన్ను రమ్మని ధ్యాన మార్గంలో పిలిచాడు ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను నేను ఆ అజమహారాజు కోసం ప్రయాణం చేసి వస్తు ఉండగా ఒక పెద్ద అడవి తాటవలసి వచ్చింది ఆ అడవి కొన్ని చోట్ల నిర్మానుష్యంగాను కొన్ని చోట్ల మంచుమయంగాను కొన్ని చోట్ల తట్టుకోలేనంత ఎండగాను ఉంది నేను ఆ ఎండ ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి నాకు ఒక బాటసారి కనిపించాడు అతను ఆ ఎండను తట్టుకోలేక విల విలలాడిపోతున్నాడు అందువల్ల అతను ఆ దగ్గరలో ఏదైనా బోయపల్లి దొరుకుతుందేమో అక్కడ కాస్తంత విశ్రాంతి దొరుకుతుందేమో అనే అన్వేషణలో ఉన్నాడు ఆ బాటసారిని చూసేసరికి అతను ఒక సద్బ్రాహ్మణుడని అనుష్ఠానాలు తీవ్రంగా చేసి శరీరాన్ని కృషింపచేసుకున్నవాడని నాకు అర్థమైంది అందువల్ల అతని మీద జాలి కలిగి అతను ఒక బోయపల్లిలోకి ప్రవేశించబోయే సమయంలో వెనక్కు పిలిచి ఇలా అన్నాను ఎడారి బాటల తీరు తెన్నులు తెలియని ఓ మిత్రమా నీకు స్వాగతం తప్పుదారి పట్టిన ఓ బాటసారి విశ్రాంతి కోసం విరుద్ధ ప్రాంతాలకు పోతున్నవే ఉప్పు నీళ్లు త్రాగితే దాహం తగ్గుతుందా మంచి గ్రామాలు అన్ని ఉత్తర దక్షిణాలలో వెనుక ఉండగా అవన్నీ వదిలేసి ఇప్పుడు ఈ కిరాత గ్రామంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నావు ఇక్కడ ఉండే కిరాతులు క్రూరులో వీరికి వివేక విచారాలు అంటే పడవు కొత్త వాళ్లను హింసించడమే వీరికి క్రీడ అని అన్నాను నేను ఊహించినట్లుగానే ఆ బ్రాహ్మణుడు నా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించి ఇలా అన్నాడు మహాత్మా మీరు ఎవరు మిమ్మల్ని పరిశీలించి చూస్తుంటే మీరు జ్ఞానస్వరూపుల్లో ఉన్నారు పరమానంద పరిపూర్ణులుగా ఉన్నారు ఈ పరిసరాలే మీకు అంటుతున్నట్లు లేదు మీరు తలచుకుంటే సృష్టికి ప్రతిసృష్టి చేయగలరేమో అనిపిస్తోంది అయినా మీకు అలాంటి సంకల్పాలు ఉన్నట్లు లేవు మీరు నా మీద కరుణతో ఏదో నర్మగర్భంగా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది నా పేరు మంకి నేను బ్రాహ్మణుణ్ణి మాది శాండిల్య గోత్రం మీరు చెప్పినట్లుగానే నేను ఉత్తరాయణ దక్షిణాయన మార్గాలలో కర్మోపాసనలు చేశాను అయినా విశ్రాంతి లభించలేదు ఆ తపన తట్టుకోలేక తీర్థయాత్రలు చేసి తిరిగి వస్తున్నాను ఇంటికి వెళ్ళాలి అని లేదు ఎక్కడికి పోవాలో తెలియదు ఇలాంటి దశలో మహాత్ములైన మీ దర్శనం లభించింది మహాత్ములు అకారణ కరుణామయులు కనుక మీరు నాకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించండి నేను ఎంతో విచారణ చేశాను అయినా నాకు దుఃఖం పోకుండా ఉంది స్వీయ విమర్శ ఎంత ఉన్నా గురూపదేశం లేనిదే తత్వం పట్టుపడదు అని నాకు అర్థం అవుతోంది మీరు గురువై నన్ను ఉద్ధరించండి అతను నాతో ఇలా అంటే రామచంద్ర నేను ఆ మంకి బ్రాహ్మణుణ్ణి చూసి ఇలా అన్నాను ఓ బాటసారి నన్ను వశిష్టుడు అంటారు ఆకాశమే నా ఇల్లు అజమహారాజు గారు యాగానికి పిలిస్తే బయలుదేరి వెడుతున్నాను దారిలో నువ్వు తగిలేవు నువ్వు వైరాగ్య సాధన చేసేవాడివని నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఇంతకు నువ్వు సంసారాన్ని ఎందుకు విడిచిపెట్టాలి అనుకుంటున్నావు ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నావు కొంచెం వివరంగా చెప్పు రామ నా పేరు వినేసరికి ఆ మంకీ బ్రాహ్మణుడు ఆనందభాష్పాలు రాలుస్తూ నా కాళ్ల మీద పడి నమస్కరించి ప్రపంచం యొక్క నిసారత్వాన్ని సాంసారిక జీవుల అల్పత్వాన్ని భౌతిక సుఖాల దుఃఖమయత్వాన్ని వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించి చివరికి ఇలా అన్నాడు మహాత్మ సరి అయిన సద్గురువు లభిస్తే మోహం తక్షణమే పటాపంచులు అవుతుందని పెద్దలు చెప్పగా విన్నాను నా అదృష్టం వల్ల తమ దర్శనం లభించింది నా అజ్ఞానాన్ని మోహాన్ని దుఃఖాన్ని తొలగించగల తత్వోపదేశం చేయండి వశిష్టుడు వశిష్ఠుడు చెప్తున్నాడు శ్రీరామచంద్రుడికి ఆ మంకీ బ్రాహ్మణుడు నన్ను ఇలా అడిగితే నేను అతనితో అన్నాను మంకీ ఈ సంసారంలో ఉండే అనర్థాలన్నీ చక్కగా వర్ణించవు అవన్నీ పోవాలి అంటున్నావు పోవాలి అంటే వాటి మూలకారణం ఏమిటో తెలియాలి సంవేదనం భావనంచ వాసనాకల అనర్థాయేహ శబ్దార్థో విగత విజృంభతే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఇరవై ఐదవ సర్గ ఒకటవ శ్లోకం ఆ మూల బీజాలు నాలుగు ఒకటి సంవేదనం అంటే ఇంద్రియాలతో విషయానుభావం రెండు భావనం అంటే గడచిన విషయాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం మూడు వాసన అంటే పై చెప్పిన భావన వల్ల మనస్సులో ఆయా విషయాల ముద్రలు అంటే సంస్కారాలు పడడం నాలుగు కలన అంటే పై వాసన వల్ల ఆఖరికి మరణ సమయంలో కూడా ఆయా విషయాల స్మృతులు వెంట ఈ నాలుగింటిలోనూ చివరి రెండింటికి మొదటి రెండు కారణాలు ఆ సంవేదన భావనలే మరింత ముఖ్యమైనవి ఈ నాలుగు బీజాల్లోనూ వాసనాకలనలను నువ్వు ఏమీ చేయలేవు ఆపగలిగితే సంవేదన భావనలనే ఆపాలి అందుకనే వివేకవంతులు విషయాలలో ఉన్న దోషాలని ఎప్పుడూ భావన చేస్తూ ఉంటారు అంతేకాక తాము బ్రహ్మస్వరూపులము అని కూడా భావన చేస్తూ ఉంటారు ఈ రెండు భావనల వల్ల వాళ్లకు సంవేదన తగ్గుతుంది అందువల్ల వాసన కలనలు కూడా తగ్గుతాయి సామాన్య సంసారుల విషయంలో పూర్వవాసనలే ప్రధాన పాత్ర వహిస్తూ వాసనలే శుద్ధ చైతన్యాన్ని వాడు గుర్తించకుండా చేస్తూ ఉంటై ఈ వాసనలవల్లే వల్లే దేహేంద్రియాదుల కంటే భిన్నంగా చిద్రూప పరమాత్మ అనేవాడు లేనే లేడు అనే భ్రాంతి వారికి కలుగుతూ ఉంటుంది ఆ భ్రాంతినే అవిద్య అంటారు దీనికి ఆది లేదు ఈ అవిద్య రెండు రకాలు ఒకటి అసత్వపాదకం అంటే ఆత్మ లేదు అనే భావనని కలిగించే అవిద్య రెండు అభానాపాతకం అంటే ఆత్మ నాకు కనిపించడం లేదనే భావాన్ని కలిగించే అవిద్య ఈ రెండు రకాల అవిద్యలకు కూడా రెండు శక్తులు ఉన్నాయి ఏమిటి ఆ శక్తులు ఒకటి ఆవరణ శక్తి అంటే ఉన్న సత్యవస్తువును కనిపించకుండా కప్పివేసే శక్తి రెండు విక్షేపశక్తి అంటే సత్యవస్తువు స్థానంలో మరో లేనిపోని వస్తువును చూపించే శక్తి వీటిలో విక్షేపశక్తిని ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ అవిద్యనే భ్రమ అంటారు ఆవరణశక్తి ప్రధానంగా ఉన్న అవిద్యను అవిద్య అనే అంటారు అవిద్యా భ్రమలు రెండూ కలిసి ఈ సంసారాన్ని కల్పిస్తాయి కనుక అవిద్యా భ్రమలను తొలగించుకుంటే సంసారం తొలగిపోతుంది అది తొలగిపోతే మిగిలేది శుద్ధ పరమాత్మే ఈ దృష్టి స్థిరపడితే కనిపించే ప్రపంచమంతా చిన్మాత్రమే నా మాటలు విని మంకీ ఇలా అన్నాడు నాతో ఈ ప్రపంచం జడచేతనాల భావం అనకూడదా చెక్కకు లక్క అతుక్కుపోతే ఒకటిలాగానే కనిపిస్తుంది అంత మాత్రం ఆ రెండు ఒకటి అయిపోతాయా నేను మంకి అడిగిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇలా అన్నాను రామచంద్ర లక్కా చెక్కలు ఎంత బాగా అతుక్కున్నా వాటిని విడదీసి చూడవచ్చు కానీ ప్రపంచంలో అధిష్ఠానంగా ఉన్న చైతన్యాన్ని విడదీస్తే ఇక అక్కడ జడము ఏమీ లేదు కదలిక అనే గుణాన్ని తీసివేస్తే ఇక వాయువీ లేదు చిత్ జడాల పరిస్థితి కూడా అంతే కనుక దృశ్యమంతా చిన్మాత్రమే అని చెప్పక తప్పదు సత్యం ఇదే ఉండగా జీవుడు కొన్ని పదార్థాల మీద నేను అనే అభిమానాన్ని తెచ్చుకుంటున్నాడు అంటే నువ్వు అని పిలవదగిన దాన్ని నేను అని పిలిచేస్తున్నాడు ఈ అహంభావమే బంధం అనహంభావమే దానికి విరుగుడు అంటే అనహంభావమే ముక్తి అనహంభావం రావాలి అంటే ఆత్మ చిన్మాత్ర స్వరూపం అనే తత్వం గట్టిగా పట్టుబడాలి కానీ ఆత్మతత్వాన్ని గురించి అనేక మంది వాదులు అనేక రకాలుగా ప్రతిపాదనలు చేస్తున్నారు కొందరు చిత్తు వేరు జడం వేరు అయినా ఆ రంటికి ఏకత్వాన్ని సాధించుకోవాలి ఇత్యాదిగా వాదిస్తున్నారు ఇవన్నీ వాళ్ల జన్మాంతర వాసనల చేత వచ్చిన ఊహలే అసలైన దారి శృతి మార్గమే కనుక ఓ మంకి నువ్వు అలాంటి దుర్వాదాల వల్లలో పడబోకు పడ్డావా నీకు సంసారం తప్పదు అని చెప్పాను అతనితో ఇంకా అన్నాను ఇలాగే చెప్పిన దాని సారాంశం మళ్ళీ చెప్తున్నాను పూర్వకర్మచేత కలిగిన భావన ప్రపంచం ఏర్పడుతోంది ఈ దుర్భావన పోవాలంటే వివేకపూర్వకంగా తత్వదర్శనం చేయాలి తత్వదర్శనం అంటే కేవలం శాస్త్రశ్రవణం కాదు మనస్సులో గూడు కట్టుకున్న కోరికలు అన్ని తొలగలి అప్పుడే సంసారం పరిపూర్ణంగా ఉపశమిస్తుంది రామ నేను ఈ విధంగా వివరించి ఉపదేశించేసరికి మంకీ మహాశివుడికి మనస్సులో గూడుకొట్టి కనుగొన్న మోహం అంతా అక్కడికి అంతరించిపోయింది ఆ తరువాత అతను కర్మ ప్రవాహ ఫలితంగా వచ్చి పడుతున్న కార్యాలను చేసుకుంటూ ప్రశాంతుడై తత్వజ్ఞాన ప్రధానుడే జీవించాడు ఆ తరువాత వంద సంవత్సరాలకు అతనికి నిర్వికల్ప సమాధి కుదిరింది అతను ఇప్పటికీ ఒక కొండ మీద శిలాప్రతిమలాగా సమాధిలోనే ఉన్నాడు సమాధి అంటే స్తబ్ధత్వం అనుకోకు పిలిస్తే పలుకుతాడు లేకపోతే ఇక బాహ్య దృష్టి లేనే లేదు అది అతని స్థితి రామ నువ్వు కూడా అలాంటి స్థితి కోసం ప్రయత్నించు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది మనం సంగ్రహంగా చెప్పుకున్న ఈ మంకి చరిత్ర చెప్పడానికి వాల్మీకి మహర్షి ఇరవై నుంచి ఇరవై దాకా నాలుగు సర్గలు తీసుకున్నాడు తర్వాత వశిష్ఠుడు మళ్ళీ తన బోధను కొనసాగించాడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామా మేము ఆత్మసాక్షాత్కారం పొందాము అని చెబుతుంటే కొందరు ఒక కొత్త రకం ప్రశ్న లేవదీస్తున్నారు ఏమంటే ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మదర్శనమే కదా దర్శనం అంటే ద్రష్టలు దృశ్యము దర్శనము అనే త్రిపుటి ఉన్నట్లే కదా త్రిపుటులన్నీ అసత్యాలే అని మీ సిద్ధాంతం కదా కనుక మీ ఆత్మదర్శనం కూడా అసత్యమే కదా అని ప్రశ్న బాగున్నట్టే కనిపిస్తుంది కానీ దీనిలో ఒక ప్రధానమైన లోపం ఉంది లోకంలో ఉండే ఇతర త్రిపుటులకి ఆత్మదర్శన త్రిపుటికి ఒక పెద్ద భేదం ఉంది లోకంలో ఉండే త్రిపుటులకు సంకేతంగా ధ్యాత ధ్యేయం ధ్యానం అనే త్రిపుటిని తీసుకుందాం లోకంలో ప్రతి వాడు ప్రాపంచిక పదార్థాలను చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు నిజము చెప్పాలి అంటే ఎదురు నిజంగా పదార్థాలు ఉండి చూడడం లేదు వాడు ఆ పదార్థాలను భావన చేస్తున్నాడు కనుక ఆ భావన బలం బలంచేత చూస్తున్నాడు అందుచేత ధ్యానాది త్రిపుటిలో భావమే అంటే ధ్యానమే తప్పితే వేరే ప్రమాణం లేదు అక్కడ సత్యవస్తువు లేదు అందుకే ఈ ధ్యానాది త్రిపుటిని ప్రమాణజన్యం కాదని వస్తుతంత్రం కాదని అంటారు అది కేవలం ధ్యానించే జీవుడి యొక్క ఇచ్చ మీద ఆధారపడి ఉంటుంది అందుకే దీనిని ప్రషేచ్ఛాధీనం అంటారు అందువల్లే ఇలాంటి త్రిపుటులన్నీ అసత్యాలని మేము నిశ్చయించి చెప్పాం ఇక ఆత్మదర్శన త్రిపుటి ఉందే అక్కడ యథార్థమైన పదార్థం దానికి ఆత్మానుభూతి అనే ప్రమాణం ఉన్నై కనుక ఇది వస్తుతంత్రం అవుతుంది ప్రమాణతంత్రం అవుతుంది అందువల్ల ఈ త్రిపుటి ఇతర త్రిపుటులన్నిటికన్నా భిన్నమైంది అందుకే దీనికి అసత్యము పట్టే అవకాశం లేదు కనుక రామ ఆత్మదర్శనం అసత్యం అయ్యే ప్రసక్తి లేదు విచారించి చూస్తే ఈ ప్రపంచం మొత్తం కేవలం మనోమయం కనుక నా ఉపదేశాన్ని గ్రహించి అహంభావరహితుడివై జీవించు నా ఉపదేశాన్ని మరచి స్వస్వరూపం నుంచి జారిపోబోకు నువ్వు ఇప్పటికే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందేవు కనుక ఇక హర్షశోకాది దోషాలను విడిచిపెట్టి సమాధి సమాధిప్రధానంగా జీవించిన సరే లేక ప్రాప్తంగ వాటిని స్వీకరించి వ్యవహార ప్రధానంగా జీవించినా సరే అది నీష్టం ఇది ఇరవై ఏడవ సరిగ్గాలో వచ్చింది ఈ విషయం అంతా శ్రీరామచంద్రుడు వశిష్ఠుడన్న మాటలు విని అంటున్నాడు గురుదేవ పురుషుడు బీజమని కర్మలు ఆ బీజానికి అంకురాలని ఈ రెండు బయటికి కనిపించే కారణాలు అయినా అదృష్టం అనే మరొక కారణం కూడా కలిసి జన్మ పరంపరను కలిగిస్తూ ఉంటాయని పూర్వం మీరు చెప్పారు ఆ తత్వాన్ని మరొకసారి వివరించండి అంటే వశిష్ఠుడు అన్నాడు రామా నువ్వు దృష్ట కారణాలు రెండు అదృష్ట కారణం ఒకటి మొత్తం మూడు కారణాలు చెప్పావు వీటిలో అదృష్ట కారణాన్నే దైవం అని కర్మ అని వాసన అని అంటూ ఉంటారు కనుక నువ్వు చెప్పిన అదృష్టం యొక్క సారం కర్మే కర్మ యొక్క సారం పురుషుడే అంటే జీవుడే జీవుడి సారం చైతన్య ప్రతిబింబమే అంటే చిదాభాసే దీని సారం శుద్ధ చిదాత్మే ఇదే చెట్ట చివరిది తత్వదృష్టితో చూస్తే వీటన్నిటికీ అధిష్టానం ఒకటే కనుక ఇవన్నీ పర్యాయ పదాలే వీటిలో వేరే వస్తుభేదం లేదు లేకపోయినా ఈ భేదం కనిపించడానికి జీవుడిలో ఉన్న వాసనే కారణం కనుక దానిని తొలగించుకోవాలి దానికి ఉపాయం అసంగం ఒక్కటే పైకి పని చేసినా చేయకపోయినా మనసు ఆ పనులలో మగ్నం కాకుండా ఉంటే అది అసంగమని కొందరు అంటారు లోపల ఉండే వాసనలను పోగొట్టుకోవడమే అసంగమని కొందరు అంటారు ఎలా అన్న ఒకటే ఈ రెంటికి మూలం అహంభావమే కనుక నువ్వు సాధించవలసింది నిరహంభావమే దానిని సాధించాక నువ్వు సమాధిలోనే ఉంటావో వ్యవహారంలోనే ఉంటావో అది నీ ఈ విషయం ఇరవై ఎనిమిదవ సర్గలో వచ్చింది వశిష్ఠమహర్షి అంటున్నాడు రామ నన్ను అడిగితే నిశ్చల సమాధిలో ఉంటూ బయటికి పరిపూర్ణ వ్యవహారంలో ఉండు ఏడవవలసి వస్తే బయటికి కన్నీళ్లు కార్చు లోపల దుఃఖాన్ని అంటనీయకు స్త్రీలతో వ్యవహరింపవలసి వస్తే మామూలు అజ్ఞాన్నిలాగానే ప్రవర్తించు లోపల మాత్రం వికారం కలుగనీయకు శత్రువులను సంహరించవలసి వస్తే క్రూరంగా వ్యవహరించు లోపల మాత్రం చెలించకు మహాత్ములను సేవించవలసి వస్తే ఉదారంగా వ్యవహరించు లోపల భేదబుద్ధిని కలుగునీయకు ఇలా తక్కినవి నువ్వు ఊహించుకో ఇలా నువ్వు పైకి జాగ్రత్త ఉన్నా కూడా లోపల సుషుప్త స్థితిని సుస్థిరం చేసుకోగలిగితే నువ్వు సన్మాత్రస్వరూపుడిగానే ఉండిపోతావు నచైవైక్యం జగదిశ్చయ నిర్వాణప్రకరణం ఉత్తరార్ధం ఇరవై తొమ్మిదవ సర్గ ఇరవై ఆరవ శ్లోకం అప్పుడు ద్వైతమూ లేదు అద్వైతమూ లేదు అనే నిశ్చయంలో నువ్వుంటావు అది ఆకాశం వంటి నిర్మల స్థితి అదే పరమ విశ్రాంతి స్థానం దాన్ని నువ్వు పొందు వశిష్ఠుడన్న ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవా తమరు అలాంటి స్థితిని పొందినవారే కదా మరి అలాంటప్పుడు నేను వశిష్ఠుణ్ణి నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అనే అహంభావంతో కూడిన ఈ వ్యవహారం ఎలా కుదురుతోంది ఈ ప్రశ్న విని వశిష్ఠ మహర్షి విచిత్రంగా చూసి మౌనంగా ఉండిపోయాడు ఇంచుమించు అరగంట అయింది సభ అంత నివ్వెరపోతోంది సభలోని వారు కదలడానికి కూడా జొంకుతున్నారు అయినా వశిష్ఠుడు నోరు తెరవలేదు అప్పుడు రాముడే తేరుకుని మెల్లగా ఇలా అన్నాడు ఏమన్నాడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షితో అంటున్నాడు గురుదేవా అలా మౌనంగా ఉండిపోయారేమిటి తమలాంటి మహాత్ములు సమాధానం చెప్పలేని ప్రశ్న ప్రపంచంలో ఉంటుందా శ్రీరామచంద్రుడన్న ఈ మాటలు విని వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా నాకు సమాధానం తోచక మూసుకోలేదు అడిగేవాడి స్థాయిని బట్టి సమాధానం చెప్పాలి నువ్వు పూర్వం ఇలాంటి ప్రశ్నలు వేశావు అప్పటికి నువ్వు అజ్ఞానదశలో ద్వైత స్థాయిలో ఉన్నావు అందువల్ల నేను నీ స్థాయిలోకి దిగి యుక్తులను ఆశ్రయించి సమాధానాలు చెప్పాను ఇప్పుడు నువ్వు ముక్త స్థితిలో ఉండి ఈ ప్రశ్నలు వేస్తున్నావు కనుక నీకు అదే స్థాయిలో ఉండి సమాధానం చెప్పాలి ఈ స్థాయిలో కల్పనా కళాంకం లేదు యుక్తులకు కావలసిన ద్వైతం లేదు కనుక ఇంకేం మిగిలి ఉంది ఉంది అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను వశిష్ఠుడి ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అంటున్నాడు గురుదేవ మాటలకందని మహా తత్వాన్ని మాటల్లో చెప్పాలి అంటే కొన్ని దోషాలను అంగీకరించక తపదు తత్వ ప్రసంగాలలో అటువంటి దోషాలను పరిహరించడం కోసం భాగత్యాగలక్షణను ఆశ్రయించి ప్రసంగించడం అనే పద్ధతి ఉంది తమరు ఆ విధానాన్నే ఆశ్రయించి సమాధానం చెప్పండి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ మూలంలో ప్రతిపూర్వకా నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ఇరవై తొమ్మిదవ సర్గ నలభై శ్లోకం ఇలా అని మూలంలో ఉంది ఈ మాటకు అర్థం భాగ భాగత్యాగ లక్షణ అని వ్యాఖ్యాత నిర్ణయం చేశాడు అది సముచితంగా ఉంది భాగ భాగత్యాగ లక్షణ అంటే ఏమిటో నిర్వచనాత్మకంగా కాకుండా ఉదాహరణాత్మకంగా చెప్పుకుందాం జై గురుదత్త